అది కనపడేది కాదు పట్టుకోవడం కుదరదు దానికి గోత్రనామాలు ఏమీ లేవు రంగు రుచి వాసన ఇలాంటి లేవు తర్వాత చేతులు కాళ్ళు లేవు కన్ను ముక్కు లేదు అది కాలమున అతీతమైనది విభుం అంటే దేశమున అతీతమైనది సర్వవ్యాపకము చాలా సూక్ష్మమైనది వినాశము లేనిది అది ఏ భూతయోని ఆ పదం చాలా ఇంపార్టెంట్ భూతయోని భూత అంటే భవతి ఇది భూతం ఏది ఉందో దానికి భూతము అనిపేరు కాబట్టి ఈ సృష్టిలో ఉన్న సకల పదార్థములు చేతనములు జడములు చరములు అచరములు అంటే కదిలేది కదలనేది సర్వము కూడా భూతములు అనబడతాయి ఉన్నవే హిమవత్ పర్వతం ఉందనుకోలేదు భూతము కొండ భూతము మనిషి కూడా దేహ దృష్టి ఆలోచిస్తే భూతము సో కాబట్టి సర్వము సూర్యుడు భూతము ఆ విధంగా సకల చరాచర జగత్తునకు యోని యోని అనే పదానికి ఉపాదాన కారణము అనర్థం యోని ప్రకృతి సో ఉపాదాన కారణము అంటే కుండకి మట్టిలాగా కుండకి కుమ్మరివాడిలాగా కాదు కొండకి మట్టిలాగా ఉపాదాన కారణము అనర్థం ప్రకృతి సో చపాతీకి ఆట ఎలావో ఈ జగత్తుకి అటువంటి కారణము ఉపాధాన కారణమైనటువంటిది అది శృతి దాన్ని అది అని నిర్దేశిస్తుంది ధట్ థట్ అది ఇప్పుడు ఆ అది ఏటి అని మేము అంశం సాంఖ్య సిద్ధాంతం నేను ఒకటే రీట్యాప్ ఇస్తున్నా గటన వారం రోజులు చెప్పడం జరిగింది పూర్వపక్షానికి సాంఖ్య సిద్ధాంతం ఒకటి సిద్ధాంతం శంకరాచార్యుల కాలంలో చాలా బలంగా ఉన్న సిద్ధాంతాలు మూడు ఉన్నాయి ప్రధానంగా వారు భాషయాల్లో ఖండించినవి అంటే ఖండించినవంటే సిద్ధాంతాన్ని రెక్వీట్ చేసి తత్వాన్ని బోధిస్తారు అందకన్నాం కాదు ఏదో పని కట్టుకుని వెళ్ళి దెబ్బలాడేరని అనుకోవడం ఖండించడం అంటే సో ఒకటి సాంఖ్య సిద్ధాంతం అప్పుడు చాలా బలంగా ఉండేది ఎందుకంటే తప్పులు మహర్షి యొక్క ప్రభావం ఇంకా సమాజంలో బాగా ఉండడము వాళ్ళని ప్రధాన మొల్లులు ఒక మర్యాద కూడా చేశారు శంకరాచార్యులు ఒక చోట అంటే వారిని కనుక జయిస్తే వారి మీద వారి సిద్ధాంతాన్ని కనుక రిఫ్యూట్ చేయగలిగితే దాని మీద చెలవలు పొలవలు ఇంకా ఇవేవో ఉన్నాయో అవన్నీ కూడా పక్కకుపోతాయి దాన్ని ప్రధానంగా మనం రిఫ్యూట్ చేస్తారు అది ముఖ్యంగా సూత్ర భాష్యంలో బాగా రిఫ్యూట్ చేస్తారు నెంబర్ వన్ రెండవది పూర్వమీమాంస కర్మవాదులు దాన్ని గీతా భాష్యంలో చాలా పర్టికులర్గా దాన్ని ఖండిస్తారు ఇది రెండు మూడవది శూన్యవాదం బుద్ధులు చెప్పింది కాదు బుద్ధుని తరువాతి కాలంలో బౌద్ధులు అనబడే వాళ్ళ లోకంలో ప్రచారంలోకి తీసుకొచ్చిన వాదాలు అనేకంలో ఒకటి శూన్యవాదం ఆ శూన్యవాదాన్ని కూడా ఆయా సందర్భాల్లో చాలా బలంగా ఖండిస్తారు ప్రధానంగా ఇది ద్వైతవాదులను అందరినీ ఖండిస్తారు ద్వైతవాదులని కాకుండా ద్వైతము అండ్ దేర్ ఫోర్ దాన్ని ఖండిస్తూ ఉంటారు ఇది ఇది బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ సాంఖ్య సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ అనేక అనేక విశేషణాలతో దేన్ని వర్ణించారో అది ప్రధానము అంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ జగత్తి జడంగా ఉంది కదండి మీ చుట్టూ చూడండి మట్టి నీళ్ళు ఇవన్నీ జడ పదార్థాలు కదా ఈ జడ పదార్థాలు జడ పదార్థం పుడతాయి కాబట్టి ఒరిజినల్గా మూలంలో కూడా ఒక జడతత్వము ఉండాలి వాళ్ళ దో సిద్ధాన్ని ఇంకా కొంచెం లోతుగా దాన్ని పరిశీలన చేస్తారు అనేక సందర్భాల్లో ఇప్పుడు ఉంటే స్థూలంగా నేను లోతులోకి వెళ్లకుండాను సో ఒక జడతత్వం నుంచే ఈ జగత్తు పుట్టింది మరి జగత్తులో కూడా చేతనం ఉంది కదా అంటే ఆ చేతనము ఉంటుంది అది ఉండుని ఉంది ఉంటారు జడ ఉంటుంది చేతనం ఉంటుంది ద్వైతం అయిపోయింది చూడండి అది ఉంటుంది ఈ జడము పుడుతూ ఉంటుంది దిత్తుతో ఉంటుంది చేతడానికి పుట్టుకాలు దిత్తుతూ ఉండవు అని ఆ విధంగా వాళ్ళు స్కీమ్ కింద ఆ జడతత్వమునకు ప్రధానము అని పెరుగుతారు దాన్ని ప్రధానం అని ఎందుకన్నారంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ప్రధానం అన్నారు అంతేకాకుండా ఆ ప్రకృష్టం ధీయతే అశ్మిన్ ఇది ప్రధానం అంటే ఈ సకల జగత్తు కూడా ప్రళయంలో దానిలో విలీనమవుతుంది అందుకోసం ప్రధానం ఉపాదాన కారణం అలాగే ఉంటుంది ఉపాదాన కారణం అంటే దాని నుంచి ప్రకటమై దానిలో విలీనమయ్యి దాని పేరే ఉపాదాన కారణం సో ఆ విధంగా ప్రధానం అని పేరు ఆ ప్రధానం నుంచి ఈ జగత్తు పుట్టింది దేవుడు వెయ్యి లేవు అని ఈశ్వర నాస్తి పులువలు ఈశ్వరం పరబ్రహ్మ బ్రహ్మనాస్తి కానీ బ్రహ్మనాస్తి ఇవ్వండి బ్రహ్మ లేదేమీ లేదు ఈ ప్రకృతి ఈ జ ఈ జడ ప్రకృతి దానికే ప్రధానం అవుతుంది దాని నుంచే ఈ జగత్తు పుట్టింది అది పూర్ణపక్షం ఇంకొక పక్షం ఏమిటంటే జీవుడు జీవు నుంచి జగత్తు పుట్టింది దానికో ఆర్గ్యుమెంట్ నేను మీకు చెప్పాను జీవుడి గురించి జగత్తు పుట్టిందంటే జీవుడు నిమిత్త కారణం అవుతుంది జీవుడు చేతనుడు కదా ఎప్పుడు కూడా మీకు రూ దేనికైనా చేతనుడు నిమిత్త కారణమే అవుతాడు తప్పిస్తే ఉపాదాన కారణం కాదు ఇది ఒక రూడు చేతనుడే ఉపాదానమైన దాని పేరు వివర్తం అది వేరే వస్తుంది సో జీవుడు ఉపాదాన కారణం అవుతాడు కానీ జీవుని యొక్క కర్మాశయం ఏదైతే కలదు ద రిజర్వైర్ ఆఫ్ కర్మ కర్మ జడం ఆ జడ కర్మ నుంచి ఈ జగత్తు పుట్టింది కాబట్టి శారీర ఇక్కడ ఇక్కడ ప్రశ్శబ్దం చేత చెప్పబడేది జీవుడు నిమిత్త కారణమనే తీసుకుంటాం నిమిత్త కారణం ఏదో రకంగా కర్మ ద్వారా కారణమైనాడు అనేదో మొత్తానికి అది కూడా ఒకసంత పూర్వపక్షం ప్రధానమైన పూర్వపక్షం ప్రధానం కొంచెం సెకండరీ ఆగ్జిలియరీ పూర్వపక్షం ఒకటి పక్కనే వస్తూ ఉంటుంది అది శారీర శారీర అంటే శరీరే భవ శరీరమునందు ఉండువాడు వాడెవడు ఇది పూర్వపక్షం సిద్ధాంతం ఏంటంటే ఇదేమీ కాదు పరబ్రహ్మయే అనే సిద్ధాంతం ఓహో అదే అలా కాదు అది అది తీసేయండి అంటే అయిపోయింది ఇంకా మిమ్మల్ని అయిపోయింది తీసేశారు అయిపోయింది అయిపోయింది ఇంక నేను తర్వాత నేర్పెచ్చుకుంటాను ఇది పొడపక్షం మనం పొడపక్షం ఫినిష్ చేసాం అక్షరాత్పరపరీ తర అక్షరాచ్రుత సవ్ఞవిత్ సంభవిష్యతి ప్రధానమేతో అక్షర శబ్దనిర్దిష్టం భూతయోని అయితే ఎవండి ప్రధానము జడమైన ప్రధానము భూతయోని అని మీరంటే ఆ భూతయోని సర్వజ్ఞ అని వర్ణించిన మంత్రం అవుతుంది ఎస్ సర్వజ్ఞ సర్వజ్ అని ఆ భూతయోగం గురించి చెప్పిన మంత్రమే పక్కనే ఉంది భూతయోగం అని చెప్పిన పక్కనే ఉన్నాము ఉన్నకంలో ఆ మంత్రం మరి జడతత్వము సర్వజ్ఞం ఎలా అవుతుంది సర్వము తెలిసేది అంటే అది చేతన ధర్మం కానీ జడ ధర్మం కాదు కదా అది మరి ఆ సమస్యను పరిష్కారం అవుతుంది వాళ్ళు ఏమన్నారంటే అదేం పెద్ద సమస్య కాదు అండి దాన్ని మేము పరిష్కారం చేసేస్తాము దాన్ని మేము ఆర్గనైజ్ చేసి అది ఎలాగంటే మైకి బాగా వినపడుతున్నాను మీకు అది ఎలాగంటే అక్షరాత్ పరత పరహ అని ఉంది అది కూడా మీరు దుర్తుపెట్టుకోండి భూతయోని అనే మాట అక్షరాత్ పరత పరహ పరత అంటే పరస్మాత్ అర్థం పంచమే కసిల్ పంచమేట వచ్చిన అక్షరము కంటే పరహ పరము పరమైన అక్షరము కంటే పరము పరమైన అంటే అతీతమైన అతీ దేనికంటే అతీతమైన ఈ నామరూపాత్మకమైన జగత్తు కంటే అతీతమైనది అక్షరము దానికంటే అతీతమైనది ఒక చేతనసత్వము పర పర పరస్మాత్ అక్షరాత్ పర పరమైన అక్షరము దానికంటే పరము అని అలా ఉందా వాక్యం కాబట్టి ఈ పరమైన అక్షరము మన ప్రధానమే కోపక్షమీ పరమైన అక్షరము ప్రధానాన్ని కూడా అక్షరం అనొచ్చు ఎందుకంటే దాని సమయంలో అది మెషిన్ ప్రతిగుణత తర్వాతి కాలంలో పరివర్తన చెందిన దానికి కూడా అక్షరము అనే పదాన్ని ఎలాగో అన్వయించవచ్చు అదేమి సమస్య కాదు పురపక్షం అదే కదా ఏ అక్షరం అక్షరానికి ప్రధానం అర్థం చెప్తున్నారు కదా వాళ్ళు కాబట్టి అది ప్రధానము అది పరం ఎలా అంటే ఈ పంచభూతములు పంచభూతముల చేత నిర్మాణమైన జగత్తు దీనికంటే అది పరము ఓకే ఈ పరము పరం ఇంకొకటి ఉంది అది చేతన తత్వము ఆ చేతనతత్వాన్ని ఏమన్నామో తర్వాత చూద్దాం ఎందుకంటే వాళ్ళు ఈశ్వరుని అంగీకరించారు సాంఖ్యం కాబట్టి ఒక చేతనతత్వాన్ని అంగీకరించారు కానీ ఆ చేతనతత్వము అనేకము అని వివిధ జీవులు వాళ్ళు చెప్తారు కాబట్టి ప్రస్తుతంలో ఆ పరమైన పరము ఏది అనే మీమాంస ఇక్కడ పరమైన అక్షరమే ప్రధానము దానికంటే పరమైనది చేతనతత్వము ఈ సర్వజ్ఞ సర్వవితో అనే విశేషణాలు ఆ చేతన తత్వానికి అన్వయిస్తాయి అవి అక్షరాత్ పరత అక్షరానికి అన్వయించవు కాబట్టి అక్షరము నిర్వివాదంగా అంటే సర్వజ్ఞా సర్వవితనేటువంటి సమస్య లేకుండా ఎందుకంటే దానికంటే అతీతమైనది ఒకటి పట్టుముని ఈ సర్వజ్ఞా సర్వవితోటి పంపించేసంగ ఇప్పుడు అక్షరం దగ్గర మీకు ఏ రకమైనటువంటి వివాదము లేదు ఈ అక్షరము పర ప్రధానమే అని వాళ్ళ యొక్క నేర్పడు ఆ వాక్యం అది అందాము సత్ర అక్షరాక్షృతంభవిష్యతి సో అక్షరాత్పరతర అనే మంత్రంలో పరమైన అక్షరము కంటే పరము అని చెప్పబడిన ఒక తత్వం ఉంది కదా ఒక ఇంటికి అది సర్వజ్ఞము సర్వ సర్వమును తెలుసుకునేటువంటిది అంటే సర్వజ్ఞ సర్వహిత్ అక్కడ కూడా మళ్ళీ చిన్న తేడా ఉంది అది ముందక భాషలో చెప్పాను నేను సర్వమును సామాన్యంగా తెలియవాడు సర్వమును విశేషముగా తెలియవాడు ఇప్పుడు హైదరాబాద్ మీకు తెలుసా అంటే తెలుసు సర్వజ్ఞ హైదరాబాదులో ఉండే సందులు గొంతులు మెయిన్ రోడ్లు రూట్లు అన్నీ మీకు తెలుసా అంటే తెలియదు అని ఒకటొచ్చు అది కూడా తెలుసు అని ఇంకొకటి అనొచ్చు సర్వజ్ఞ సర్వభిత్ అది మొత్తానికి సర్వజ్ఞ సల్లభితు అనేవి తెలియడానికి సంబంధించిన విశేషణాలు ఇవి ఈ పరమైన అక్షరము కంటే పరమైన ఒకటి ఉంది చూడండి దానికి అన్వయిస్తే అవి పరమైన అక్షరం దగ్గర మీరు పెట్టలేదు అప్పుడు ఈ పరమైన అక్షరం జడమైన ఇబ్బంది లేదు కాబట్టి జడమైన ప్రధానమే భూతయోని ప్రధానమేవటు అక్షర శబ్దనిర్దిష్టం భూతయోని ప్రధానము అక్షర శబ్దము చేత ప్రధానమే నిర్దేశింపబడుతోంది జడ ప్రధానమే నేను ఈ మాట కూడా నీకు మనవ చేశాను ఈ సాంఖ్యులు వీళ్ళు ఆధునిక కాలంలో ఉండే కాస్మాలజిస్ట్స్ లాంటి ఆధునిక కాలంలో కాస్మాలజిస్ట్ ఏమని చెప్తారంటే ఒక ఎనర్జీ బాల్ నుంచి జగత్తు పుట్టింది ఒక డెన్స్ బాల్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఈ జగత్తు పుట్టింది అంటారు డెన్స్ అంటే దిట్టంగా దట్టంగా ఉంది అది బాల్ ఆఫ్ ఎనర్జీ అంటే అది జడతక్వం వాళ్ళు జడాన్నే బోధిస్తారు కాబట్టి అదేవిధంగా వాళ్ళు కూడా జడమనే చెప్తారు సో ఎనీవే ఈ ప్రధానమే ఇక్కడ అక్షర శబ్దం చేత బోధింపబడుతోంది అటువంటి జడమైన ప్రధానమే భూతయోని అని వాళ్ళ యొక్క సిద్ధాంతం అయితే ఒకప్పుడు యోని శబ్దాన్ని నిమిత్త కారణంగా కూడా వాడచ్చు యోని అంటే ప్రకృతి అంటే ఉపాదాన కారణమే అవుతుంది మెటీరియల్ కాజే అవుతుంది కానీ శారీరుడు అనే పూర్వపక్షం నిలబడాలి అంటే శారీరుడు జీవుడే కారణము అనే పూర్వపక్షం నిలబడాలి అంటే ఉపాదాన కారణం తీసుకోవడానికి వీరలేదు నిమిత్త కారణమే తీసుకోవాల్సి ఉంది కాబట్టి యోనిశబ్దానికి నిమిత్త కారణం అర్థం చెప్తాం చెప్పి ఈ శారీరుడిని శారీర మాట కూడా గుర్తుపెట్టుకోండి ఈ శారీరుణ్ణి జగత్ జగత్కారణంగా ప్రతిపాదన చేసి అది ఇంకో పూర్వపక్షంలో ఇంకో అంశం కూడా జోడిస్తాము అని యూ యోని శబ్దో నిమిత్తవాచీ తదా శారీరోయోని సత్ ధర్మాధర్మాభ్యాం భూతజాతర్జనాది అంటే ఆన్లీ అదర్ హ్యాండ్ అంటే ఇంకో కోరో పక్షం యోని శబ్దాన్ని ప్రసిద్ధమైన అర్థం ఉపాదాన కారణమే అయినా ఏదో లక్షణంగానో ఏదో రకంగా అర్థం చెప్పి నిమిత్త కారణం అని అర్థం చెప్పండి దేనికి ఏంటంటే నిమిత్త కారణం అని చెప్పచ్చు అంటే కుండకి కుమ్మరి వాళ్ళు అలా అర్థం ఎప్పుడైతే చెప్పారో అప్పుడు జీవుడు కూడా భూతయోని అని చెప్పచ్చు జీవుడు భూతయోని ఎలా అవుతాడని మీరేమీ సందేశం పెట్టలేండి జీవుడు డైరెక్ట్గా భూతయోని కాడు ఇండైరెక్ట్గా ధర్మాధర్మముల ద్వారా ఈ సకల ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు జీవుడు ఇప్పుడు జీవుడు ఈ జగత్తులోకి వచ్చాడు దేనికోసం వచ్చాడు ధర్మాధర్మముల ఫలమైన సుఖభోగాలు సుఖదుఖాలను అనుభవించటానికి వచ్చాడు సుఖదుఖాలను అనుభవించాలి అంటే ఈ దేహము ఉండాలి దేహము ఉండాలి అంటే జగత్తు ఉండాలి వ్యష్టి సమష్టి కలిసి ఉంటాయండి వ్యష్టి ఉండి సమష్టి లేకపోవడం సమష్టి ఉండి వ్యష్టి లేకపోవడం అలాంటి పరిస్థితులు ఉండవు మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి బొమ్మ బొరుసు కలిసే ఉంటాయి బొమ్మ ఉందండి బొరుసు లేదండి అనే మాట ఉండదు ఎప్పుడు వాటిని అయుత సిద్ధములు అంటారు అంటే అవి ఎప్పుడున్నా కలిసి ఉంటాయే తప్ప విడవు విడిపోవడం అనే మాట ఉండదు కాబట్టి పొగలు ఉందండి రాత్రి లేదండి అంటే కుదురుతుందండి కదా పొగలు రాత్రి లేకపోతే పొగలు కూడా ఉండదు పొగలంటే ఏంటి రాత్రికి ఆపోజిట్కే పొగలు అనిపడు భర్త ఉన్నాడండి భార్య లేదంటే ఇంక వాడు భర్త ఏడు త్వరగా భర్త భార్య ఉన్నప్పుడు వీడు సర్పోతాడు అయుత సిద్ధములు అంటే ఎప్పుడూ కలిసే ఉంటాయి విడిగా ఎప్పుడూ ఉండవు ఏమంటే కాబట్టి జీవుడికి సుఖ అనుభవించాలి అనుభవించాలి అంటే వాడికో దేహం ఉండాలి చుట్టూ జగత్తు ఉండాలి ఇప్పుడు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది ధర్మాధర్మములో ఫల రూపంగా వచ్చింది చుట్టూ జగత్తు కూడా అలాగే వచ్చింది సూర్యుడు అలాగే వచ్చాడు సూర్యుడు అలాగే వచ్చాడు అంటే మనందరం చేసిన పుణ్య విశేషం వల్ల కొంచెం సమష్టి పుణ్య విశేషం వల్ల సూర్యుడు వచ్చాడు ఏమండి ఆ సూర్యుడు వచ్చినప్పుడు నా తరపు ఆయన సూర్యుడు ఉదయించినప్పుడు నాకు బెంగలు ఇవ్వవచ్చు కష్టాలు ఇవ్వవచ్చాయనుకోండి నిద్రలు తర్వాత అది నాకు యష్టి అధర్మం ఏమండి సూర్యుడు కారణం ఏమిటంటే అందరి సమష్టి ధర్మం ఎష్టి అధర్మం మరొక నిద్రలైతే సుఖపడుతున్నాడు అనుకోండి అది వాడి వ్యష్టి ధర్మం కాబట్టి మొత్తం మీద వ్యక్తిగతమైన స్థితిగతులకు జగత్తులకు కారణము మానవులు చేసుకునేటువంటి ధర్మాధర్మములే ఇది మీమాంసకుల సిద్ధాంతం ఆర అంతేకనే మీమాంసకులు దేవుని నొప్పుకోడు అంటే పాతకాలపు మీమాంసకులు జరన్ మీమాంసకులు అని అంటారు వాళ్ళు దేవుని నొప్పుకోరు వాళ్ళు ఏమంటారు కర్మయే కర్మయే జగత్ కారణము అంటారు ఎందుకంటే దేవుడు అని మీరు పెట్టారంటే వీడేం చేస్తాడు కర్మ మానేస్తాడు భక్తిని మొదలు వెంకటేశ్వర స్వామి అంటే కర్మ చేయడు సంజావనం చేయడు వెంకటేశ్వర స్వామి అంటే ఆయన గారు అలాగే చేయరు అధ్యక్ష మీమాంసకులు ఏమన్నారంటే వేషాలు మీకు భక్తి లేదే కూర్చుని కర్మ చేయని చెప్పారు ఎందుకంటే దేవుడు అంటే వీడు ఏం చేస్తాడు ఆ దేవుడు దండం పెట్టేస్తాను భక్తి చేసేస్తాను కర్మను మానేస్తాను అంటాడని దేవుడు దయ్యం దగ్గరికి రానివ్వలేదు కర్మం చేసుకోమని అది మీమాంసకుల యొక్క సిద్ధాంతం కాబట్టి జగత్తుకి జీవుడు వాడు చేసే కర్మల ద్వారా జీవుడే కారణం అని అదో సిద్ధాంతం ఇంక దేము లేదు అది పూర్వపక్షం ఏమం ప్రాప్తే అభిధీయతే సో ఇట్టి పూర్వపక్షములు రెండు సంప్రాప్తము కాదా అభిధీయతే చెప్పబడుతున్నది ఎవరి చేత అచార్యుడి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అదృశ్యత్వాది ధర్మోక్తే అని చెప్తున్నాడు ఆ సూత్రం అందాం ఒకసారి అని ఆయన చెప్పాడు ఇటువంటి రెండు పూర్వపక్షాలని నిరాకరించడం కోసం చెప్పాడు ఆయన మాట దానికి అర్థం ఆ సూత్రగత పదాలకి వివరణ ఇస్తున్నాడు సాక్ష్యత అదృశ్యత్వాది గుణక అదృశ్యత్వాది పదాన్ని అనువూర్తి తీసుకురండి అవో బ్రహ్మ జిజ్ఞాసానికి బ్రహ్మ వస్తుంది అదృశ్యత్వాదిగక భూతయోని బ్రహ్మ ఇవ అదృశ్యత్వము మొదలైన గుణములు తలవి అద్రే అదృశ్యం అంటే అదృశ్యమని వైదిక ప్రయోగం అదృశ్యమని లౌకిక ప్రయోగం అదృశ్యమని అదృశ్యము అగ్రాహ్యము ఇత్యాది గుణములు కలిగినది భూతయోని చకల జగత్తునకు కారణము ఉపాదాన కారణం ఏది కలదో అది అదృశ్యాత్వాది గుణక భూతయోని అది బ్రహ్మ అది పరబ్రహ్మ బ్రహ్మ అంటే శంకరులు ఏమందరు పరమేశ్వర అని దశారు జనరల్గా బ్రహ్మ ఒక అభిప్రాయం కరెక్టే చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎలాగంటే ఏది నిర్గుణమో అదే సగుణం కొంతమంది నిర్గుణమా సగుణమా అని కంగారు పడతారు దాన్ని ఏదో సెటిల్మెంట్ చేయాలని కూడా చాలా ఆగ్రహం పెట్టుకుంటారు అలాగే అక్కర్లా ఏది నిర్గుణమో అదే సగుణం ఏది సగుణమో అదే నిర్గుణం చూడండి ఇప్పుడు నా చెయ్యి ఉంది ఇప్పుడు ఇలా ఉంది నిర్గుణం చూడండి పాఠం చెప్పేప్పుడు ఇలా ఇలా అంటూ సగుణం అంటే కదిస్తే సగుణం కదలకపోతే నిలుగుణం ఏమంటే చీకటితో కూర్చోబెట్టి అగరబత్తి వెలిగించి లేన్లో టి అనుకోండి మీకేం కనపడుతుంది సున్న కనపడుతుంది సున్న సర్కిల్ కనపడుతుంది ఈ సర్కిల్ ఎక్కడి నుంచి పుట్టింది వెలుగుతున్న టిప్పు నుంచి పుట్టింది అగరబత్తి యొక్క టిప్పు నుంచి పుట్టింది ఆ టిప్పు కదులుతుంటే పుట్టిందా కదలకుండా పుట్టిందా కదులుతుంటే పుట్టింది కాబట్టి ఈ సున్న దీనికి కారణమేమి అంటే కదులుతున్న అగరబత్తి అని చెప్పాలి అది చెప్పడం మానేసి అలా కూర్చున్నారనుకోండి అదేంటి అంటే అగరబత్తి అంటే సరిపడుతుంది కాబట్టి కదులుతున్న అగరబత్తి అన్నా ఉన్న అగరబత్తి అన్నా అది మొత్తానికి అగరబత్తయే కదా కాబట్టి ఇంత స్థితిని బట్టి పేరు ఇప్పుడు ఇక్కడ భూతయోనే మీరు అంటూ పరబ్రహ్మాండం కంటే పరమేశ్వర అంటే చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే పరబ్రహ్మ కదలకుండా నిర్గుణంగా కూర్చున్నాడు అనుకోండి భూత లేదు యోనీ లేదు ఆయన కదిలినప్పుడే ఆ చలనం నుంచే ఈ సృష్టి అంత వస్తుంది ఆ చలనానికే మాయాశక్తి అని లేదు కాబట్టి పరమేశ్వర అని ఆయన అండం ఉన్నది పరబ్రహ్మ అనే పదాన్ని ఆయన సగుణ మనస్సులో పెట్టుకుని అన్నారు ఒక అనాల్సిన చోట కూడా ఆయన ఈశ్వరహానో పరమేశ్వరహానో అంటే దానికి నిర్గుణమే అర్థం నిలిచిపోవాలి నిరంకుశంగా పదప్రయోగం చేస్తారు ఆ క్లారిటీ ఉన్న సందర్భాన్ని బట్టి అదొక విషయం కాబట్టి పరమేశ్వరుడే కానీ అన్యహాన ప్రధానమను జీవుడనో లేదంటే అసందర్భ అంగీకారం కాదు అవేమి భూతయోని కాదు కథమేత అవగమ్యతే నీకెలా తెలిసిందామాట అవేమి భూతయోనులు కావని పరమేశ్వరుడే భూతయోని అని మీకు ఎలా తెలిసింది అంటే ధర్మోక్తే ధర్మములు చెప్పబడుతావాల అని అర్థం హేతు అంతమేక ధర్మాలు చెప్పారు కాబట్టి కాబట్టి ధర్మాలు చెప్పినప్పుడు ఆ ధర్మాలను బట్టి అది పరమేశ్వరుడేని ప్రధానం కానీ జీవుడు కాదని కానీ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నగదు చేశారనుకోండి ఈ నగదు ఏంతో తయారు చేశారు అనే సందేహం వచ్చినప్పుడు దాని ధర్మాలని చెప్పేస్తే సరిపడుతుంది దాని ధర్మాలు ఏంటి దాని స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అని అడిగారు అనుకోండి స్పెసిఫిక్ గ్రావిటీ కట్టచ్చు స్పెసిఫిక్ గ్రావిటీ కట్టేస్తే స్పెసిఫిక్ గ్రావిటీ పద్దెనిమిది అని చెప్పారనుకోండి పద్దెనిమిదిలో పన్నెండు అని చెప్పారనుకోండి అంటే అది బంగారం ఆ నగను మీరు ఏం చేయొచ్చుంటే ఎంత సింపుల్ అంటే ఇప్పుడు నగ తీసుకొచ్చారనుకోండి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇది ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటారు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుని దాంట్లో వేయండి ఆ నగ అంటే దాంట్లో వాటర్లో ఏమైపో తర్వాత చూచేసుకుని మళ్ళీ నెలలో వేసుకోవచ్చు సో అలా వాటర్లో వేయండి వాటర్లో వేస్తే ఎంత వాటర్ రిప్లేస్ అయిందో చూడండి ఆ రిప్లేస్ అయిన వాటర్ని బట్టి ఆ నగ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మీరు క్యాలకులేట్ చేయచ్చు చిన్న ఫార్ములా ఉంటుంది ఆ స్పెసిఫిక్ గ్రావిటీ క్యాలకులేట్ చేస్తే అది బందర్లో తయారైనటువంటి రోల్డ్ గోల్డ్ ఉన్నగా లేకపోతే బంగారు నగ అది మీరు చెప్పేసేయచ్చు దానికోసం నగను మీరు ఏం చేయనక్కర్లేదు కాబట్టి ధర్మం ఒక్కే ధర్మాన్ని బట్టి చెప్పొచ్చు గోల్డ్ గోల్డ్ నగందనుకోండి దాని స్పెసిఫిక్ గ్రావిటీ మూడో నాలుగో ఉంటుంది ఇక్కడికి దానికి మూడో నాలుగో ఉంటుంది అదే బంగారం అనుకోండి దాని స్పెసిఫిక్ గ్రావిటీ పన్నెండో ఎంతో ఉంటుంది ఇప్పుడు ఇంకే ఎంత స్పష్టంగా అసలు డౌటే లేదు అలాగే ఇక్కడ కొన్ని ధర్మాలు చెప్పారు ఈ ధర్మాల ముఖం చూస్తే ఓ ఇది ప్రధానం కాదయ్యా ఇది జీవుడు కాదయ్యా ఇది పరమేశ్వరుడే శృతి చెప్పినంత పడుతుంది పరమేశ్వరుడే అని మనకు తెలుస్తుంది ఈ పాదంలో శృతి వాక్య నిరూపణమే ఉంటుంది దీని తర్వాతి పాదాల్లో శృతి పక్కన పెట్టి చర్చలు సందర్భాలు కూడా వేరే ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనకి అదే తెలిసింది ఇప్పుడు ధర్మోక్తేహం అన్నది ఇంకా సంగ్రహంగా చెప్పిన మాట దానికి వివరణ చెప్పాలి కాబట్టి తరువాత వచ్చే భాష్యానికి వివరణ భాష్యము పేరు అంటారు పరమేశ్వర ఉచ్యమానో దృశ్యతేవిత్నం ఇహ అంటే ఈ ముందోపనిషత్తులో ఈ ప్రకరణంలో ఆ భూతయోని గురించి ఏమని చెప్పారంటే యహ ఏ భూతయోని అయితే సర్వజ్ఞము సర్వ విత్ అంటే సర్వమును కూడా సామాన్యంగానూ విశేషంగానూ కూడా తెలుసుకుంటూ ఉంటుందో అని చెప్పారు అంటే మరి దీన్ని అక్షరాత్మరత సలహా లేదే పెడతామని వాడు అదంతా తర్వాత వస్తున్నాయి ముందు అసలు సిద్ధాంతేనో ఉపక్రమ ముందు సిద్ధాంతం చెప్పి ఆ తర్వాత సిద్ధాంతం మీద ఉండేటువంటి వివిధ భిన్న వివిధ అభిప్రాయ అభిప్రాయాలని తర్వాత వాటిని సెక్రైట్ అంటే ముందు సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఆ భూతయోని సర్వజ్ఞ అని తీసుకోండి సర్వజ్ఞ సర్వజ్ఞాలో భాగమే అద్భుతయోని సర్వజ్ఞ అని అంటే కానీ ఆ సర్వజ్ఞుడు ప్రధానం అవుతుందా అవుడు కదా ప్రధానం జడం కదండి జడం సర్వజ్ఞంది రాయి అంత పెద్దదైనా కానీ ఇది తెలుసున్నది ఏమి ఉండదు కదా దానికి ఏమీ తెలియదు కదా కాబట్టి అది సర్వజ్ఞం కాదు కానీ జీవుడు ఉన్నాడు కదా ఇంకొకడు జీవుడు అనే కూడా అవుతుంది జీవుడు చేతనుడే కానీ సర్వజ్ఞుడు ఎందుకు అయ్యాడు జీవుడు కాబట్టి ఇంకా మిగిలింది పరమేశ్వరుడే కాబట్టి పరమేశ్వరుడే సర్వజ్ఞుడు గనుక ఆయన ఏ భూతయోని అదే ధర్మం ఆ ధర్మాన్ని బట్టి పరమేశ్వర ధర్మం అది సర్వజ్ఞత్వం చూడండి ఈశ్వరుని ఈశ్వరుడు అనేప్పటికీ మీకు రెండు ధర్మాలు వస్తాయి రెండే ధర్మాలు సర్వజ్ఞ సర్వశక్తిమా మీరు శాస్త్రయోనిత్వాధికరణంలో చదివారు సర్వము తెలుసున్నవాడు సర్వశక్తిమ ఎందుకంటే చుట్టూ ఉన్నది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఉంది తర్వాత ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ సర్వశక్తి మా ఆ ఇంటెలిజెన్స్ సర్వము తెలిసిన వాడు అది ఈశ్వరుడే నీ ప్రధాన అచేతనస్ శారీరస్య ఉపాధి పరిచ్ఛిన్నదృష్టే సర్వజ్ఞం సర్వమిత్వం వా సంభవతి ఇప్పుడు అచేతనమైన ప్రధానము వీరు ఎదుర్కొండ పెట్టి అది సర్వజ్ఞము అని అనడానికి అది కుదరదు ఇకపోతే జీవుడు శరీర వీడి చేతనుడు చేతనుడు కాబట్టి జ్ఞానం వాడి ధర్మమైన మాట వాస్తవం కానీ సర్వజ్ఞానం వాడికి ఉండడానికి వీలలేదు కాబట్టి వాడు కూడా జీవుడు కూడా ఇక్కడ భూతజీవన కావడానికి వీలులేదు అంటే సిద్ధాంతి ఈ మాట అంటున్నప్పుడు ద్వైతం ఓ ముసి ముసిన వాళ్ళు నమ్ముకునే అవకాశం ఉంటుంది ఏమని నువ్వు జీవుడు అనేవాడు దేవుడే అంటావుగా జీవుడు సర్వ జీవుడు దేవుడే అంటావు కదా నువ్వు జీవుడు దేవుడు అనేవాడు మళ్ళీ ఇప్పుడు జీవుడు బ్రహ్మ జీవుడు జగత్ కారణం కాదాలడు అని మాట్లాడుతున్నావు ఎందుకు జీవుడు దేవుడే జీవుడే దేవుడు అని జీవుడే జగత్ కారణం కదా అంటే చూడు జీవుడంటే ఉపాధి పరిచ్ఛిన్న దృష్టి వాడు జీవుడు అంట అంటే ఏమిటి ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు ఇప్పుడు జాన్సన్ ఉన్నాడనుకోండి లేకపోతే దేవదత్తుడు ఉన్నాడనుకో దేవదత్తుడిని ఉద్దేశించి హే దేవదత్త తత్వం అని శృతి చెప్తుంది చెప్పినప్పుడు త్వం తత్ నీవా పరం అని చెప్పింది నీవు అంటే అక్కడ అర్థం ఏమిటి శోధితమైన నీవా అశోధితమైన నీవ అశోధితమైన నీవా అంటే నీవు అంటే శోధితమైన నువ్వు అశోధితమైన నువ్వు అంటే అర్థమైన తెలిసిందండి ఇంకోడు భోజన చేసి ఎంగిలి కంచంలో లాంటిది అశోధితమైన నువ్వు అంటే ఆ కంచడిగి స్విచ్ చేసి భోజనం వడ్డిస్తారా లేకపోతే ఎంగిలీ అలా నీ నువ్వు అలాంటిది నీ నీవు అన్నది అలాగే అశోధితంగా చెబెట్టుకోకూడదు చాలా తప్పది అశోధితమైన నువ్వు అంటే అర్థమైతే చూసినా నేను దేవదత్తుడని దేవ నామాన్ని కూడా వాడు ఆరోపణ చేసేసుకుంటాడు నేను దేవదత్తుడను సో అనుష్యపుత్ర ఫలనావాడే కొడుకుని మీరు చూశారు కదా భాష్యకారుల యొక్క పంక్తులు ఫలావాడు కొడుకుని సుఖముఖాలు ఉన్నవాడిని పుణ్యపాపాలు చేసుకునేవాడిని ఇది అశోధితమైన నువ్వు ఈ అశోధితమైన నువ్వు బ్రహ్మ ఎక్కడ చెప్పట్లేదు అశోధితమైన నువ్వు బ్రహ్మ చెప్పట్లేదు శోధన చేయి శోధన చేసినప్పుడు శోధనలో ఏమంట శోధన చేస్తారంటే ఎంగిలి కంఠాన్ని కరిగేసినప్పుడు ఆ పైనన్న మాలిన్యం అంతా పోయి ఆ ఎంగిలి అంతా పోయి శుద్ధమైన కంఠం మిగిలినట్టుగా వీడి వీటిని శోధన చేసేప్పటికీ వీడు తన మీద ఆరోపించుకున్న దేహధర్మాలు అన్నీ పోతాయి దేవదత్త అన్నది నా పేరా దేహానికి పెట్టిన పేరా దేహానికి పెట్టిన పేరు నా పేరు కాదు కాబట్టి నాకు నా పేరు నాకు పేరు లేదు దేహానికి పెట్టిన పేరు నాకు పేరు లేదు నేమ్లెస్ రియాలిటీ అలాగే సుఖరు కర్తృత్వ భోక్తృత్వాలు అవి అహంకారము యొక్క ధర్మాలు ఆత్మ యొక్క ధర్మాలు కావు అని ఈ విధంగా మీరు దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము అనే ఐదు లెవెల్స్లో ఎక్కడైతే మాలిన్యము అంటే అధ్యాస అంటే వాటి ధర్మాలని ఆత్మ తనెక్కి మీద ఆ అధ్యాస ఏది కలదో దానిని అంతని నిరాకరిస్తే మిగిలినటువంటి శుద్ధ అహం అది బ్రహ్మది అడ్వైనా సందేహం అక్కలే ఆ దృష్టితో చెప్పట్లేదు మేము ఇక్కడ మేము ఇటువంటి శోధన లేని నేను ఈ పరిచ్ఛిన్నమైన దేహమే నేను శరీరుడు వాడు జగత్ కాదు అని చెప్పాను కాబట్టి మా అద్వైత సిద్ధాంతానికి భంగం లేదు అని ఆ ఉపాధి పరిచ్ఛిన్న దృష్టే అని అది హేతుగర్భిత విశేషణం అంటే హేతు ఒక ఒక దృష్టిని మనస్సులో పెట్టుకుని వేసిన విశేషణం సో దాన్ని వెరీ సిగ్నిఫికెంట్ ఎగ్జిక్టివ్ సిగ్నిఫికెంట్ ఒక పర్టికులర్ పర్పస్ తోట అలా విశేషణాన్ని వేశారు దీని ఒక ఆశంక కాబట్టి సిద్ధాంతం చెప్పడం అయిపోయింది సర్వజ్ఞ పరబ్రహ్మయే అలేక పరమేశ్వరుడే ఈ జగత్తు నాకు కారణము భూతయోని అది సిద్ధాంతం దీని మీద అనేక అబ్జెక్షన్స్ వస్తాయి మరి ఇప్పుడు ప్రధానం అన్నవాడు కూడా వాడేం దద్దమేం కాదు కదా వాడు ఎవేవో అభిప్రాయాలను పెట్టి చెప్పాడు కదా వాడు కూడా మంత్రం నుంచి కోర్చేసి ఇవాడే అది కూడా వైదికులే కాబట్టి ఆ అబ్జెక్షన్స్ సెపరేట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం ఇది సిద్ధాంతైన ఉపక్రమూ అక్షర శబ్ద నిర్దిష్టాత్ భూతయో పరస్య తత్సర్వజ్ఞత్వం సర్వీత్వం చూతయోని విషయమితం అవును మళ్ళీ నువ్వు భూతయోని సర్వజ్ఞ బ్రహ్మంటా ఏమిటా నేను చెప్పాను కదా నీకు భూతయోని అక్షరం అక్షరాత్పర తత్పర అక్షరం అక్షరాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అథ పరా ముందట అత పర యతక్షరం అధిగమ్యతే ఇప్పుడు పరావిద్య చెప్తాము ఈ పరావిద్య వల్ల మీరు అక్షరాన్ని పొందుతారు ఏమిటంటే అక్షరము అంటే ఎత్తద్రేష్యం భూతయోని ఆ భూతయోని అక్షరము అక్షరాత్పరతర అని వస్తుంది ఆ క్షరం కంటే పైన ఇంకొకటి ఉంది అది సర్వజ్ఞము కాబట్టి ఈ అక్షరం ప్రధానమే అని మేము చెప్పి మళ్ళీ నువ్వు సర్వజ్ఞం అనే ధర్మాన్ని మళ్ళీ పట్టుకొచ్చి దాన్ని దీనికి ముడిపెట్టి మళ్ళీ ఆ ధర్మాన్ని బట్టి ఇది బ్రహ్మే అని ఇలాగ నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతావేమిటి నేను చెప్పాను కదా నీకు అక్షరము భూతయోని అక్షరం ఎత్తి మీద ఇంకోటి ఉంది అది సర్వజ్ఞం అక్షరం సర్వజ్ఞం కాదు అని పూర్వపక్షం అత్రోచ్యతే సరే ఈ విషయంలో మేము చెప్తున్నాము జాగ్రత్తగా వినుము అప్రోచ్యత అంటే సాధానులై వినుము అని అర్థం నువ్వు చెప్పిన మాకు అర్థం ఏంటా నువ్వు నువ్వే జాగ్రత్తగా నైవం సంభవతి నువ్వు చెప్పిన ఆ ఆర్గ్యుమెంట్ కూడదు ఊరికే పదాలని వాక్యాలని ఇష్టం వచ్చినట్టు వాటిని స్పీచ్ చేసి ఇక్కడది అక్కడ అక్కడిది ఇక్కడ నీకు ఎలా కావాల్సింది అలాగే అర్థాలు చెప్పడం తప్పది అక్కడ ఆ రచన అలా లేదు ఈ అక్షరం కంటే ఇంకొకటి ఉంది అలాగేం లేదు ఉన్నది అక్షరమే అత పరా ఎయా అధిగమ్యతే అంటుంటే అక్షరమే అల్టిమేటా లేకపోతే అక్షరమేమో ప్రధానమును దాన్ని నెక్ మీద మరొకటి ఉందా అది అలా ఉంటుందా సో ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఐదు కానీ నైవం సంభవతి అన్నది సంగ్రహ భాష్యం దాని తర్వాత వచ్చేది వివరణ భాష్యం యత్నం కారణమేమిటి ఎందుకు సంభవం కాదు అంటే అక్షరాత్ సంభవతి ఇహ విశ్వం స్థితి ప్రకృతం ఇహా జాయమాన ప్రకృతి నిర్దిశ్య అనంతరమ ప్రకృతి సర్వ్ఞ నిర్దిశతి ఎవిత్ య్యజ్ఞానమయంతపేత్రహ్మ ంచయతే చూడు అక్కడ వ్యవస్థ ఇలా ఉంది ఆ రచన ఇలా ఉన్నది రచన అంటే స్ట్రక్చర్ రచన అంటే ఎవరో కూర్చుంది రచించ స్ట్రక్చర్ ఇలా ఉంది ఏమిటంటే అక్షరాత్ సంభవతిహ విశ్వం అని చెప్పారు యయా తుడు పరావిద్య అపరావిద్య అన్నారు అపరావిద్య చెప్పి పక్కన పెట్టారు అథపరా యయా తదక్షరధిగమ్యతే పరావిద్య ఉంది ఈ పరావిద్య వల్లని మనం తెలుసుకునేది ఏమిటి అక్షరము ఈ అక్షరమేమిటి అని మొదలుపెట్టి అక్షరాత్ సంభవతిహ విశ్వ ఈ విశ్వము ఆ అక్షరము నుండియే ఆ అక్షరము నుండే ఇది ఆవిర్భవించినది అని చెప్పారు చెప్పి ఆ అక్షరమునే భూతయోని అని నిర్దేశించారు భూతయోనిం అని కాబట్టి ఇక్కడ భూతయోనిగా మనకి పరిచయం చేయబడినది అక్షరమే భూతయోనిగా అక్షరాన్ని పరిచయం చేసి ఏ అక్షరాన్నైతే భూతయోనిగా పరిచయం చేశారో ఆ అక్షరాన్నే భూతయోని అయిన ఆ అక్షరాన్నే సర్వజ్ఞము సర్వవితని చెప్పారు కాబట్టి అక్షరం ఈ లెవెలు దీని పై లెవెలు ఒకటి ఉంది అక్కడ సర్వజ్ఞం సర్వవిత్ వెళ్తుంది అలాగేమీ లేదు అలా నువ్వు వెళ్ళి మళ్ళీ ముందుకోపెట్టి చూసుకోవచ్చు ప్రథమ ఖండలోనే ఈ బోలంత ప్రథమాది ప్రథమ ప్రథమముండ తర్వాత ప్రథమ ఖండలోనే ఉండేది కాబట్టి ఈ అక్షరాత్పరత పరహ ఎక్కడో తర్వాత వచ్చింది దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసేసి ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయచ్చు దాని సంగతి తర్వాత చూద్దాం కాబట్టి ఇక్కడ ఏది అక్షరమో అదే భూతయోని అదే సర్వజ్ఞము ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు నీ అక్షరం ప్రధానం పరమేశ్వరుడు అవుతాడా పరమేశ్వరుడే అవుతాడు ఆ వాక్యం ఎ సర్వజ్ఞ సర్వవిత్ యహ అంటే ఏ అక్షర పరబ్రహ్మ సర్వజ్ఞమో సర్వవితో అంటే సర్వము సామాన్యంగా విశేషంగా కూడా తెలుసుకుంటూ ఉంటుందో యశ్ జ్ఞానమయం తపహ ఇప్పుడు మీరు కథలు వెళ్తూ ఉంటారు బ్రహ్మదేవుడు తపస్సు చేసి జగత్తును సృష్టించాడు తపస్సు చేయడం అంటే ఏమిటండి ఆయన ఏదో హిరణ్యదశుడు హిరణ్యాక్షుడు లాగా ఏవో తపస్సు చేశాడని మీరు అనుకోడు తప ఆలోచనే తపస్సు అంటే అర్థమేటో తెలుసిన ఇప్పుడు మనం అందరం గుర్తించితున్న దాని పేరే తపస్సు మీరు బుద్ధికి పదులు పెట్టి బుద్ధితో తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది తపస్సు తపస్సు అనే పదానికి అది ఉత్తమమైన అర్థం తపస్సు పదానికి మధ్యమైన అర్థం ఇంకోటి ఏంటంటే మనం వాలంటరీగా మన ఇచ్ఛ చేత కొంత కష్టాన్ని స్వీకరిస్తాం కొంత ఇంద్రియ శరీరానికి ఇంద్రియాలకి కొంత క్లేశాన్ని మనం వాలంటరీగా స్వీకరిస్తాం బ్రేక్ఫాస్ట్ మానేస్తాం లంచ్ మానేస్తాం ఏదో మామూలుగా తినేది అన్న అన్నం కంటే భిన్నం మామూలుగా తినేదానికంటే మరో ఏదో ఇంకొకటి ఏదో తినే ఆ పూట అలక్ష పని చేస్తాం ఏకాదశిగా దానికి తపస్సు అంతేగాని సూదులు పొడి ఇలా ఏదో అవన్నీ తపస్సు కింద రాదు కాబట్టి తపస్సు అంటే ఇంత మాత్రం తీసుకుంటాం ఇక్కడ యశ జ్ఞానమయం తప ఇక్కడ అక్షర పరబ్రహ్మ తపస్సు చేసి జగత్తును సృష్టించం సతపోత్యత సతపస్తత్వ అంటే అదేదో తపస్సు అంటే ఏమిటో అనుకున్న కదా ఎస్టే జ్ఞానమైనంత కాబట్టి జ్ఞానమే తపస్సు సో ఈ మాట మీకు గీతలో నాలుగో అధ్యాయంగా కూడా వస్తుంది నాకు శ్లోకం గుర్తులేదు జ్ఞాన తపస్సా పూతాహ మద్భావ ఆగతా జ్ఞానమే తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొందారు పోతా ప్రద్భావం ఆగతా అని శ్లోకం నాలుగో ధ్యాయ కాబట్టి జ్ఞానమే తపస్సు జ్ఞానము అంటే ఏమిటో తెలుసు అండి నేను తెలిసి చదివేసి తెలిసేసుకున్నానని కాదండి ఎందుకంటే ఆత్మస్వరూపం అలా పుస్తకంలో చదివేసి తెలుసుకునేది కాదు అక్కడ జ్ఞానము అంటే విచారము తప అంటే విచారము తప ఆలోచనే విచారం చేయాలి అంచేత నేను నీకు భృగువల్లిలో కూడా నువ్వు తపస్సు చేసి బ్రహ్మను తెలుసుకో తపస్సు బ్రహ్మ విజిజ్ఞాస తపస్సు వీడు సదపోగత్యత విచారం చేశాడు బాగా విచారం చేశాడు విచారం చేసి అన్నం బ్రహ్మేతం యజానాథ్ ఒక అద్భుతమైన కంక్లూషన్కి వచ్చాడు అదేం సామాన్యమైన కంక్లూషన్ కాదు అన్నం బ్రహ్మేతం యజానాత్ అంటే ఈ దేహాన్ని చూసుకున్నాడు చూసుకుని ఈ దేహం ఏమిటి అంటే దీంట్లో ఉండే ప్రతి కణము ప్రతి అయోట కూడా ఈ చుట్టూ పృథ్వీ పృథి ఈ చుట్టూ భూలోకంలో ఉన్నటువంటి ఆహారం నుంచి పుట్టింది ఇది ఫుడ్ బాడీ అంటారు దీన్ని బాడీ అనరాదు అసలు ఫుడ్ బాడీ అని అనాలి అంటే అర్థమైంది కంచంలో వడ్డించిన అన్నమే ఈ దేహం ఇక్కడ కండలు ఉన్నాయంటే ఈ కండలు నిన్న ఎక్కడ ఉన్నాయి ఈ కండలు అంటే బియ్యం కిందనో పప్పులు కింద ఉన్నాయి అవి ఈరోజు లాగే కాబట్టి ఓ వాడికి అర్థమైపోయింది నాకు అర్థమైంది అన్నమే బ్రహ్మ దేహమే బ్రహ్మవాదం దేహమే నేను అనుకున్నంత కాలము అన్నమే బ్రహ్మ అని తెలుసుకుంది అయితే ఆయన ఆయన తత్వలేదు మీరు గమనించడం లేదా నువ్వు మూర్ఖుడివి నువ్వు తప్పనలేదు ఆయన అంటే ఆయన ఏమన్నాడు మంచిది శుభం మళ్ళీ తపస్సు చేయన్న అంటే నీవు ఎక్కిన మెట్టు కరెక్ట్ తప్పు కాదు అంచేతనే అన్నాన్ని బ్రహ్మగా ఉపాసం చేయడం తర్వాత శృతి చెప్తాను అన్నం బ్రహ్మే తృపాశీత అన్నం అన్నన్న పరిచక్షిత అన్నం బహుపూత అని ఆ జ్ఞానం అక్కడికి అది కరెక్ట్ ఇంకో మెట్టు పైకి వెళ్ళింది ఈ దేహము అన్నము నుంచి నిర్మాణం అయింది అంటే అన్నం తనంత తానుగా దేహంగా నిర్మాణం అవుతుందా లేకపోతే ఆ ప్రాణశక్తి చేత ధరింపబడినప్పుడు మాత్రమే అన్నము దేహంగా నిర్మాణం అవుతుందా నెక్స్ట్ లెవెల్ ఈ ప్రాణశక్తి అక్కడి వస్తుంది ప్రాణ అంటే మూమెంట్ ఈ మూమెంట్ ఎక్కడ నుంచి వస్తుంది అని ఈ విధంగా నేను ఇప్పుడు దైత్యంలో పడ్డా కాబట్టి సో ఈ విధంగా తప తపస్సు చేస్తారు అది తపస్సు అంటారు జ్ఞానం ఇంక్వైరీ ఆత్మవిచారం ఓపెన్ మైండ్తో ఆత్మవిచారం ఎవడైనా పరమాత్మ నాకు తెలుసు నీ చేతిలో పరమాత్మను పెడతాను అంటే అది బ్లఫ్ అది యూ షుడ్ నో దాట్ పరమాత్మ అలా తెలియబడేది చేతిలో పెట్టేది కాబట్టి ఎవరికి వాడు ఇంక్వైరీ చేసి తెలుసుకోవాలి ఎనివే యస్ జ్ఞానమయం తప ఆ పరమాత్మ నుండే తస్మాత్ ఆ అక్షరపరబ్రహ్మ నుండే ఏతద్ బ్రహ్మ నామ రూపం అన్నంచి జాయతే బ్రహ్మ అంటే హిరణ్యగర్భ అని ఉంటుంది అంటే కింద రక్ష్మప్రభాకరుడు ఏం చేయడానికి చూస్తున్నాను అంటే ఏతత్ కార్యం బ్రహ్మ కార్యం బ్రహ్మ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను నా నేను నేనంటే ఏమిటి నేనంటే నేను ప్రొఫెసర్ని ఒక లెవెల్ అదే ఒక నేను అండి అది ఇంటలెక్చువల్ నేను నేను ఒక పిల్లవాడికి తండ్రిని ఉంటారు కదా మనుషులు ఉంటారు నేను పిల్లవాడికి తండ్రిని అనుకుంటూ ఉంటాడు అలాగే బతికిస్తూ ఉంటాడు అది ఎంత సత్యమో అని చేసి దానికి ఉండదు విచారం చేసినా కూడా ఆ సంస్కారము ఆ వాసన మనల్ని అలా గుప్పిట్లో నొప్పి పెట్టి పెడుతుంది పోనండి ఆ విషయాలు అట్లా పెట్టండి నేను తండ్రిని అన్నాడంటే ఆ నేనేమిటి ఇమోషనల్ నేను ఇంటలెక్చువల్ నేను కాదు ఇమోషనల్ నేను ఏమంటాయి వీడింకేమంటాడు నేను ముసలివాణ్ణ అయ్యాను అంటాడు అది తప్పే ఏది కరెక్ట్ చెప్పి మాట ప్రతిదీ తప్పండి సరే పోన్ రెండు ఆ సో ముసలివాణ్ణి అయ్యాను అంటే అదేమితుంది అది ఫిజికల్ నేను ఇప్పుడు ఎన్ని నేనులు వచ్చాయి మూడు నేనులు వచ్చాయి పిండాండే త్రహ్మాండే ఎక్కడ పిండాండంలో ఏముండో అదే బ్రహ్మాండంలో కూడా ఉంటుంది బ్రహ్మాండంలో కూడా యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంటలెక్చువల్కి బదులు అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది దాన్ని హిరణ్య అంటారు ఇమోషన్ కూడా హిరణ్య అంటారు ప్రాణశక్తిని సూత్రాత్మ అంటారు ఈ ఫిజికల్ ఉంది చూసారా దాన్ని విరాట్ అంటారు ఆ విరాట్కి కార్య బ్రహ్మ ఎందుకంటే కార్య జగత్తు కదండీ జగత్ ఫిజికల్ యూనివర్స్ ద ఫిజికల్ కాస్మిక్ పర్సన్ అనమాట కాస్మిక్ పర్సన్ ఆఫ్ ది ఫిజికల్ లెవెల్ కార్యబ్రహ్మ ఈ కార్యబ్రహ్మ ముందు రావాలి కదా కార్యబ్రహ్మ వచ్చేటప్పుడు జగత్తంటంతా వచ్చినట్టే లెక్క ఈ కార్యబ్రహ్మ ఆ అక్షర పరబ్రహ్మ నుండి వచ్చినది బ్రహ్మ ఈసారి మంత్రాలు కాషస్గా వర్కౌట్ చేసుకోవాలి ఈ బ్రహ్మ అనే ముండకము పరబ్రహ్మ అనే సెన్స్లో వాడనేలేదు పరబ్రహ్మ అనే సెన్స్లో అక్షరం అనే పదాన్నే వాడింది ఆ అక్షరమే భూతయోని అని చెప్పి ఆ భూతయోనిత్వాన్ని నిర్ధారించే ప్రక్రియలో కార్యబ్రహ్మ ఆ అక్షరము నుండే వచ్చింది తస్మాత్తు బ్రహ్మ ఆ కార్యబ్రహ్మ నుంచే నామరూపములు వచ్చాయి అక్కడి నుంచే మనం చేసే భోజనము ఆహారము ఇవన్నీ వచ్చాయి అన్నీ జాగితే అని చెప్పారు కాబట్టి చూసావా ఈ అక్షరమే భూతయోని ఈ అక్షరమే సర్వజ్ఞ సర్వ విత్ ఇప్పుడు చెప్పు నువ్వు ఈ అక్షరమునందు ఆ పరబ్రహ్మ యొక్క ధర్మాలు పడుతున్నాయా చేతన జగ జడ ప్రధానం యొక్క ధర్మాలు ఉన్నాయా జడ ధర్మం లేదు ఎందుకంటే సర్వజ్ఞ అన్నాడు ఈ అక్షర పరబ్రహ్మ అక్షరము భూతయోని పరమాత్మ పరబ్రహ్మయే గాని జడమైన ప్రధాన తస్మాత్ నిర్దేశ సామ్యేన ప్రత్యాయమాన ప్రకృతర భూతయోవ్ఞర్ ఉచ్యత గమ్య అని ఒక రకంగా ఆ చిన్న మీమాంసని కంక్లూడ్ చేస్తున్నారు తస్మా అది నిర్దేశ సామ్యము అని ఒకటి ఉంది నిర్దేశించుట అది సమానంగా ఉంది ఏమిటి నిర్దేశ సామ్యము అక్షరాత్ సంభవతీహ విశ్వం అని చెప్పారు అంటే అర్థమేమిటి ఇప్పుడు అక్షరము నుండి జగత్తు పుట్టుతున్నది అన్నప్పుడు ఇప్పుడు భూతయోని ఏమైంది అక్షరమైనది ఏమండి ఆ అక్షరమును చెప్పి మళ్ళీ యహ అని సర్వనామం వేశారు ఏదైతే అప్పుడు ఆ ఏది ఏమిటవుతుంది అక్షరమే అవుతుంది ఇప్పుడు ఆ అక్షరాన్ని గురించి ఏం చెప్పారు సర్వజ్ఞ సర్వమితి అని చెప్పారు యశ్రు జ్ఞానమయం తప చెప్పి తస్మాత్ కార్యం బ్రహ్మ నామరూపం అన్నంచి జాయతే అని చెప్పారు మళ్ళీ అంటే ఆ తస్మాత్ అంటే దాని నుండి దాని నుండి అంటే మళ్ళీ అదేమిటవుతుంది అక్షరం బ్రహ్మమవుతుంది కాబట్టి ఈ విధంగా నిర్దేశ సామ్యము ఇక్కడ నిర్దేశింపబడినది ఏదో అదే ఇక్కడ మళ్ళీ నిర్దేశింపబడింది ఆ విషయాన్ని నిర్ధారణ చేసేటువంటి సర్వనామ సర్వనామ ప్రత్యభిజ్ఞ అని చేస్తుంది అంటే అంతకుముందు చూసిన దాన్ని ఇప్పుడు చూసి అది ఇదే అని గుర్తుపట్టడం సోయం దేవదత్త సహా దేవదత్తుడు అయం వీడు వాడే వీడు వాడే వీడు అన్నప్పుడు దాన్ని ప్రత్యభిజ్ఞ అని అంటారు అంటే అంతకుముందు చూసిన దాన్ని ఇప్పుడు చూసి ఆ గుణాలను బట్టి గుర్తుపట్టడం ప్రత్యవిద్య కాబట్టి అంతకుముందు భూతయోని అక్షరం అని చెప్పి ఆ అక్షరమును మళ్లీ ఇంకోసారి భూతయోనిగా నిరూపిస్తూ తస్మాదేపట్ బ్రహ్మనామరూపముందు గాయపనే వాక్యం ద్వారా దానికి సర్వజ్ఞ సర్వవితనే విశేషణాలతో చెప్పారు కాబట్టి ఈ ప్రధానమునకు ఇక్కడ కావులేదు ఇది అక్షర పరబ్రహ్మవే పరమేశ్వరుడే